చెకోపాని కనపడితే అప్పుడు ఏ హోల్సల్ అని ఆపన ఆహారం లో ఉంది చిమాని కనపడితే దానికి మీరు గ్రంధం లో మీరు పాఠం చదవండి దీని మీద కరెక్ట్ దీని స్థానంలో వన నాది నిన్ను 2991 కి ఉన్న దాన్ని తీసి ఇదాని మార్చి కొని దీన్ని వదిలేయండి పాతకి దానికి దిస్కో కొత్తాలి సమాంతరుదేమ ఉంది ఆయన మనకు తీసుకోబడతతో సమాధానం వస్తుంది సమాధానం వచ్చే పరిక్రియని మాకొంటుంది నేమలక దేని ద్వారా ఆపరానన ద్వారా వస్తుంది ప్రతిసందలో లోపన కటవ సమాధానం వస్తుంది ఆ సమాధాన భాగమే మాకు దొరుకుతుంది మార్చ్ నాలుగు లక్ష ఇరవై మార్చ్ వార్త నాలుగు లక్షణం ఇరవై ఐదు వరకు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 చేసుకుందామండి పరుషుద్ధుల వర్గం మా దేవాల్ సర్వోన్నతుడ సమస్త మూలకరం మా మాదేవా మీకు వదనాలు తండ్రి ప్రవ్వా ఈ యొక్క గడిచిన కాలం మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టి మీ సన్నిధిని నడిపించినందుకు మీకు ఎంతో వదనాలైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రవ్వా ఆ యొక్క మా యొక్క పాపంలను శాపములను రోగంలను వ్యసనములను మీరు భరించినారు మాకు బలుగా మీరు భరణించి మమ్మల్ని రక్షించుకున్నారు రవ్వ మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి ఆత్మ ఫలాల చేత కృపా వరాల చేత మమ్మల్ని అభిషేకించి పర్లోకప్పు జ్ఞానాన్ని మాకద్దరికి అనుగ్రహించినారు దాన్ని మీకు ఎంతో వదనాలు రవ్వా ఈ యొక్క యుగ సమాప్తి చివరి అంచు భాగానికి మేము వచ్చేసినాం ప్రవ్వా ఏ క్షణంనా ఏ కాలంలో ఈ యొక్క దినములు ముగిస్తాయో మాకు తెలియవు కానీ ఆ ముగింపుకు సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నాయని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి నాయన మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినారు ఈరోజు మీ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించాలా మీ యొక్క నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా మా తలంపులను కొట్టివేయమని ప్రార్థించినాం మీ తలంపులకు మేము చోటిచ్చేలాగా సేపడమని ప్రార్థించినాం ప్రవ్వా సమస్తము మీ మూలంగనే కలుగుతుంది తండ్రి మీ యొక్క చిత్తానుసారంగానే ఇవన్నీ జరుగుతున్నాయి ప్రవ్వా అవి మేము విశ్వసిస్తున్నాం నైనా కాబట్టి మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మీ కొరకు ప్రతి చోట మమ్మల్ని అందరినీ సాక్షులను ముఖ్యంగా ఈ సంఘస్థులను సంఘ కాపరిని సంఘ పెదలను సంపూర్ణ రక్షణ అనుభవంలో నడిపించండి ఓ ప్రవ్వా మీ రాకర వరకు సిద్ధపరచుకొని మీరే మహిం పొందమని పరిశుద్ధ నామం ప్రార్థించు నా తండ్రిగా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం మీకందరికి శుభములు ముఖ్యంగా పాస్టర్ గారికి సి దయానంద్ గారికి మరియు బ్రదర్ పిఐజక్ రాజ్ గారికి నా వందననములు బ్రదర్ ఐజక్ రాజు గారు ఫోన్ చేసినప్పుడు కొంతకాలం క్రిందట సాధారణంగా అనేక ప్రాంతాలలో వెళ్లే అవకాశాలుంటా ఉంటాయి కానీ ఆ బ్రదరు ఫోన్ చేసినప్పుడు నేను నో అని చెప్పలేకపోయినాను ఎందుకంటే ఇలాంటి నియామక దినములు వచ్చినప్పుడు గ్రామాలలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సిటీలో ఉండడం చాలా తక్కువ గ్రామాలలోకి వెళ్లాలంటే చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ వాక్యం పంచుకోవడానికి ముందుకు వాళ్ళు చాలా తక్కువ మంది సిటీలో చాలా మంది ఉంటారు నేను అవసరం లేదు కానీ ఐజగ్ బ్రదర్ ఫోన్ చేసినప్పుడు నేను నో చెప్పలేకపోయినాను ఎందుకంటే అతను మంచి ఆసక్తి గలవాడు దేవుని వాక్యం పట్ల ఎంతో ప్రేమ దేవుని సేవ అంటే ఎంతో తీవ్రత అటువంటి బ్రదర్ పిలవంగానే తన సహవాసంలో కొంత సమయం గడపాలని నేను తీర్మానించుకున్నాను సరే దేవుని యొక్క నడిపింపుని నేను విసిస్తున్నాను కాబట్టి ఆ బ్రదర్ కి ప్రేరేపణ వలన ఆ రీతిగా దేవుడి నన్ను నడిపించిన నేను నమ్ముతున్నాను నీరజ్ కాబట్టి మీ సంఘానికి దేవుని యొక్క వాక్యము ఏమై ఉండదని అడిది ప్రార్థనా పూర్వకంగా నేను కొంత సమయం గడపడం జరిగింది కొన్ని విషయాలు దేవుడు బయలుపరచేడు అవి నేను మీరు తను ఆసక్తి కలిగి ఉంటున్నాను కొంత ఆసక్తితో కొంత ఓపికతో మీరు వినాలా మరి కొన్నిటిని భరించాలా యుగ సమాప్తి చివరిలో వాక్యాన్ని భరించడం కష్టమైపోతుంది మనుషులకు ఎందుకంటే వారికి నచ్చే నచ్చినట్లు చెప్పే వాక్య ప్రకటన చేసేవారిని జమ చేసుకోవడం ఈ కాలానికి అలవాటు పడింది సంఘం కానీ ఎమౌస్ గ్రామానికి శిష్యులు బయలుదేరినప్పుడు తమతో పాటు ప్రభు నడిచిన ఆ అనుభవం గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దినంతా ప్రభు వారికి అనేకమైన బోధ అనేకమైన విషయాలని జ్ఞాపకం చేస్తూ ప్రకటించినప్పుడు వారు ప్రభుని గ్రహించలేని స్థితులుంటున్నారు కానీ సాయంత్రము ప్రభు వెళ్లిపోయినాక ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభు మంతను మాట్లాడినాడు అతను మాట్లాడినంత వరకు మన హృదయములు మండలేదా అని ఒకరొకరు పరిశీలించుకుంటున్నారు కాబట్టి దేవుని యొక్క వాక్యము మన హృదయాలని మండింపజేసేలాగా ఉండాలా ఆదరణకరమైన వాక్యాలు ఎక్కువైపోయినాయి ఎంతగా మనకి ఆదరణ అవసరం మనమందరము ఆదరింపబడ్డ వాడమే కాని ఇంకా ఎంతకాలము ఆదరణకరమైన వాక్యములనే లేక ఐశ్వర్య బోధలనే మనం జీవించగలుగుతున్నాం యుగ సవామి సమాప్తికి వచ్చేటప్పటికి క్రైస్తవ సంఘం ప్రపంచం అటువంటి బోధక అలవాటు కాబట్టి ఈ దినము మన హృదయలని మనం ఒకసారి పరిశీలించుకోలే వాక్యము హెచ్చరికగా అనుగ్రహించబడ్డప్పుడు మనం మొదటగా లేవియా కాండంలోని వాక్యాన్ని ధ్యానించిన ఈరోజు ఇరవై మూడవ అధ్యాయంలో పదవ వచనంలో వచనం నుంచి మొదలుకొని పదిహేడు వచనాలలో కొన్ని వాక్యాలను మనం చూసినాం మీరు వాటిని ధ్యానిస్తారనేసి నేను విశ్వేషిస్తున్నాను ముఖ్యంగా ఇస్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశంలోనికి వచ్చినాక వాళ్ళు ఏమి చేయాలా అన్న హెచ్చరిక అక్కడ చెప్పబడింది మోసే ద్వారా అది బయల్పరచబడింది అది ఏందనగా వాగ్దన దేశంలోకి అడుగు పెట్టినాక మీరు ఆరంభించాల్సింది ఏందనేది పదవ వచ్చరంలో మీ మొదటి పంటలో ఒక పనును యాజకుని యొద్దకు తేవలేను ఇది పాత నిబంధన కాలంలో చెప్పబడింది మీరు విషయాన్ని బాగా గమనించాలా నిజమైన ఇస్రాయల్ ప్రజలు ఎవరు నిజమైన యూదులు ఎవరు అన్నప్పుడు పౌలు ఆ విషయాలని మనకు చాలా తేటగా రోములు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము రోముల రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము గళితుల రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయంలో చూపిస్తా ఉంటాడు తర్వాత పేరు రాష్ట్ర మొదటి పత్రికలు కూడా మనం చూస్తాం దాన్ని నిజమైన ఇస్రాయల్ పేరు శారీరకంగా పుట్టినవారు కాదు అని అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది రోములు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ బాహ్యానికి యూదుడైన యూదుడు కాడు అంతరంగమందు మందు యూదుగా మార్చబడ్డవాడే నిజమైన యూదును అన్నాడు కాబట్టి శారీరకంగా ఇస్రాయెల్ దేశంలో పుట్టిన వాళ్ళు ఇస్రాయల్ కారు అన్న విషయాన్ని హెచ్చరికగా చెప్తుండ అంతరంగ మందు యూధన్ నిజమైన యూదుడు అంటున్నాడు అంటే నీ హృదయము యూధన్ గా లేక నీ హృదయంలో మార్పు చెందితేనే నువ్వు నిజమైన యూదును అక్కడ హెచ్చరిస్తున్నాడు మరి విశేషంగా ప్రేమ రాష్ట్ర పత్రికలకు పదకొండవ అధ్యాయకు వచ్చినప్పటికీ ఇస్రాయలీల సంబంధులు అందరూ ఇస్రాయీలు కారు అన్న హెచ్చరికతో ఆరంభిస్తాడు అక్కడ తర్వాత గలిచిన రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయం చూసినప్పుడు అబ్రహాము సంతానము మన ప్రభుండగా క్రీస్తు పక్షంగా ఉన్నము ఉన్న అబ్రహాము సంతానమై అబ్రాహాకు చేపడ్డ వాగ్దానాలకి మనము వారసులము అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి నిజమైన అబ్రహాము సంతానము ఎవరు అనగా దళితుల రాష్ట్ర ప్రకారంగా ఏసు ప్రభుత్వని వెంబడించే వాళ్ళనే నిజమైన అబ్రహాము సంతానము శారీరకమైనది సంతానము కాదు అన్న విషయం హెచ్చరిస్తుంది అదే రూప అంటే దేవుని హృదయంలో మొదటి నుంచి ఉన్న ప్రణాళిక అదే శారీరకంగా పలాని దేశంలో పుట్టినంత మాత్రాన పలాని గోత్రంలో పుట్టినంత మాత్రాన దేవుని ఏర్పాట్లు మనముండము కానీ అంతరంగంగా నువ్వు మార్పు చెందుతనే దేవుని ప్రజగా ఉండగలవు అని పేతు రాసిన పత్రికలో ఒకసారి చూడండి పేతు పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం నిజమైన ఇస్రాయల్ ప్రజలు నిజమైన దేవుని బిడలు ఎవరు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పీతురు రెండవ పత్రిక తొమ్మిదవ వచనం నుండి అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము సృష్టి ఆరంభం మొదలుకొని ఏర్పరచబడిన వంశం గురించి జ్ఞాపకం చేస్తుండ్రు ప్రభు ఇక్కడ రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు ఆయన ప్రజలమై ఉన్నాము కాబట్టి మన ప్రభువు మరణ భూస్థాపన పునరుద్ధాన ఆరోగమైన తర్వాత అతని నమ్ముకొని వెంబడించిన వారిని దేవుని ప్రజగా ప్రభు స్వీకరిస్తున్నాడు నిజమైన యూదులుగా మనల్ని మార్చుకున్నాడు మన ప్రభు నిజమైన ఇస్రాయల్ ప్రజలుగా మనల్ని మార్చుకున్నాడు ఈ చెప్పడం చాలా కష్టం వాటిని స్వీకరించడం బహు కష్టం ఎందుకంటే అనేక ప్రాంతాలలో క్రైస్తవులు వీటిని స్వీకరించరు పరిశుధ జనంగమంటే అంటే ఇస్రాయల్ దేశంలో పుట్టిన మేము కాదు అని చెప్తా ఉంటారు కానీ ఇక్కడ మటుకు ఈ వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాయి మనమే పరిశుభ్రు యూదులుగా మార్చబడ్డవారము మనమే అంతరంగ మందు ఇస్రాయల్ మార్చబడ్డవారమని ఈ వాక్యాన్ని స్వీకరించకపోతే అబ్రాహమునకు చేపడ్డ వాగ్దానాలు నీకు ఏరీతీగా సంక్రమిస్తాయి బైబుల్లో చెప్పబడ్డ ఆ ఆశీర్వాద వచనములు మనకి ఏ రీతిగా అనుగ్రహించబడతాయి ఈ యొక్క సత్యాన్ని స్వీకరిస్తే గ్రంథవాధనములన్నీ నీవి నావి లేకపోతే అవి నీ జీవితంలో ఎప్పుడు ఫలిస్తాయి కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నన్ను అంతరంగా మందు మార్చుకున్నాడు ఇస్రాల్ పలుగా మార్చుకున్నాడు దేవుని ప్రజగా మార్చుకున్నాడు పరిశుద్ధ జనాంగంగనను నన్ను మార్చుకున్నాడు ఎన్నిసార్లు చదవలేదు మనం ఆ వాక్యాన్ని మన జీవితాలను కానీ ఆ సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం కాబట్టి ఈ సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి ముగింపు వరకు ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన వాక్యము ఎప్పటికీ కూడా తారుమారు కాదు మొదటి నుంచి ఆయన సంకల్పము ఒకటే తన కుమారుని వెంబడించే వారే తన ప్రజలు అని తండ్రి ఆసక్తితో వాటిని తన బిడలకి అనుగ్రహించినవాడు కాబట్టి మనం దాన్ని ఈ రోజు స్వీకరించినప్పుడే పాత నిబంధన కాలంలోని పాత చెప్పబడ్డ ఆ వాతలను మనం అర్థం చేసుకోగలం లేకపోతే అవి కేవలం ఇసల్ఫలకే చెప్పబడ్డాయి అవి కేవలం వారి కోరికే రాయబడ్డాయి అని మనం వాటిని తృలీకరిస్తూ ఉంటాం ఇది క్రైస్తవ జీవితంలోని మొట్టమొదటి బలహీనత కాబట్టి మనము ఎక్కడ బలహీనులమో అక్కడ బలవంతులం కావాలా మన ప్రభు తప్ప ఎవరు కూడా మనల్ని బలవంతులుగా చేయలేరు కాబట్టి చూడండి ఇప్పుడు పదవచనం లేవియా కాండము ఇరవై మూడవ అధ్యయంలోని పదవచనంలో ఏముందంటే నేను మీకు ఇచ్చు దేశమున దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పన్నను యాగ్జకుని ఎద్దకు తేవలను కాబట్టి పాత నిబంధన కాలంలో చెప్పబడ్డ వాక్యం వాగ్దన దేశంలోనికి మీరు అడుగు పెట్టినప్పుడు మీ ఒక పంటలో మొదటి పంటను దేవుని సన్నిధికి తీసుకొని రావాలా ఒక పనును యాజకుని అనుగ్రహించినప్పుడు యాజకుడు దేవుని సన్నిధి దేవుని ఎదుట అల్లాడించాలా అన్న ఆజ్ఞాది కాబట్టి తర్వాత అక్కడ చెప్పబడింది చూడండి ఒకసారి ముఖ్యంగా పద్నాలుగవ వచనంలో ఇది మీ దేవుని అర్పణముయు మీరు మీ దేవునికి అర్పణము తెచ్చి వరకు ఆ దినొట్టే రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నెలేమి తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ సరే ఒక విషయం బాగా అర్థం చేసుకోండి ఇక్కడ చెప్పబడ్డ వాక్యము తరతరములకు మరియు నిత్యమైన కట్టడ అన్నాడు కాబట్టి తరతరములు అంటే కేవలం ఇస్రాల్ ప్రజల కాలం వర్తిస్తుందా లేక ఆయన వచ్చేంత వరకు మనకందరికి వర్తిస్తుందా ఇది మనకు కూడా వర్తిస్తుంది దానిలోని సత్యని గ్రహించగలవు మనం కొంచెం సేపటి తర్వాత దానిలోని సత్యానికి వెళ్తాం ఈ యొక్క వాక్యము తరతరముల వరకు అంటే ఆయన వచ్చేంత ఈ లోకంలో జీవించే దేవుని బిడల కొరకు అదొక కట్టడ అదొక ఆజ్ఞ కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు నీ యొక్క పనులను తీసుకొచ్చి లేక నీ యొక్క పంటలోని ప్రథమ భాగాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పించాలా అల్లాడించాలా లేక యాజకుడు అల్లాడించాలని యాజకుడికి మీరు అప్పగించాలన్నాడు కానీ పేతురాస పత్రికలో చూస్తున్నాము క్రైస్తవులను అందరినీ యాచకులుగా దేవుడు అక్కడ ఉంది వాక్యం మనం ఇందా చూస్తున్నాం మన ప్రభుని నమ్మిన వారందరూ యాజకులే ప్రభుని స్వీకరించి అతని వెంబడించే వారందరూ యాజకులే కాబట్టి ప్రతి ఒక్కరుచక ధర్మాన్ని నిర్వర్తించాల్సింది అని అక్కడ వాక్యం హెచ్చరిస్తుంది రెండవదిగా కొరింతలు రాసిన మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం వీటిని చూసుకున్నాక మనం అసలైన ఈ యొక్క వాక్యం దేని గురించి వాక్యాలు మనల్ని సూచిస్తున్నాయి ఏ విషయాన్ని సూచిస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకుని ప్రయత్నిస్తాం కొరింతలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో పౌల ద్వారా కొన్ని విషయాలు మనకు బయలుపరచబడుతున్నాయి చూడండి దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందిన పౌలు ఈ విషయాలను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ కొరితలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి కొన్ని విషయాలు మీరు వాటిని ధ్యానించిన ముందు జీవించి ఇక మీదట వారి కొరకు కాక తాము మృతి తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాణి కొరకే జీవించకు ఆయన అందరి కొరకు మృతి పొందన నిశ్చయించుకొనిచున్నాము మనం ఈరోజు నిశ్చయించుకోవాలంట ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు పావులు తన స్నేహితులందరూ సేవకులందరూ ఏ రీతిగా తీర్మానించుకున్నారో ఈ రోజు మనం ఒక విషయం తీర్మానించుకోవాలంటే ఏంటంటే మన కొరకు మనం జీవించద్దు అనే విషయం క్రైస్తవ జీవితంలోని బలహీనత ఏంటంటే ఈ రోజు వారి కొరకు వారి స్వార్థం కొరకు వారి కుటుంబాల కొరకు వారి సంఘాల కొరకే జీవిస్తున్నారు ఈ విషయం దేవుడు అనేక పర్యాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు ఒకసారి చూడండి యోహాను సువార్త మన ప్రభు ఆ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను సువార్త మనం తిరిగి తర్వాత కొరింతల్ రాష్ట్ర పత్రిక వద్దాం ఆరవ అధ్యాయం యోహాను సువార్త ఆరవ అధ్యాయం యోహాను సువార్త ఆరవ అధ్యాయం అంటే అందరు తెలిసిన విషయమే మన ప్రభు చేసిన అద్భుతాలలో ఒకటి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు మందికి పంచి పెట్టడం దాని తర్వాత ఏం జరిగిందనేదే ఇప్పుడు మనం చూడబోతున్నాం అందరూ రొట్టెలు భుజించినారు తమ ఇండ్లకు వెళ్ళిపోయినారు శిష్యులు ముందుగా ఎరుశ్లేంకి బయలుదేరినారు దాని తర్వాత ప్రభువు వారి వెనకాలొస్తున్నాడు ఇరవై ఆరవ వచనంలో ప్రభు ఒక హెచ్చరిక చూపిస్తున్నాడు లేక తన సేవకులకి లేక తన శిష్యులని హెచ్చరిస్తున్నాడు ఏమని చూడాడు మీరు సూచనలను చూచడం కాదు ఎన్నా అద్భుతాలు చేస్తున్నాడు ప్రభు మన కాలంలో కాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన చాలా కఠినంగా ఈ మిషన్ పరిగణిస్తున్నాడు యుగ సమాప్తి పచ్చినప్పటికి కూడా క్రైస్తవ జీవితం ఏరీతిగా తయారైంది రొట్టెలు భుజించట వారు దేని కొరకు వెతుకుతున్నారు ప్రభుని ఈ లోకం కొరకు వెతుకుతున్నారు ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని వెతుకుతున్నారు ఈ లోకంలో శారీరకమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి వాటిని పొందుకుందామని వాళ్ళు వెతుకుతున్నారు కానీ ప్రభు హెచ్చరిస్తుంది చూడండి క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు గాని నిత్య జీవను కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి నీ కొరకు నువ్వు జీవిస్తే ఎప్పటికైనా నువ్వు క్షేమమైన ఆహారం కొరికే కష్టపడతావు అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది యుగ సమాప్తికి వచ్చినా గానీ పబ్లిక్ మీటింగ్స్ కానీ ఏ ప్రోగ్రామ్స్ టీవీ ప్రోగ్రామ్స్ చూసినా గానీ అందరూ వీటి కోరికే ప్రయాసపడుతున్నారు వారి జీవితాలలో అద్భుతాలు చూడాలనేసి మంచిది ఆసక్తి అసలైన అద్భుతము రక్షణ అనుభవం అని బైబుల్ చెప్తుంది ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అదే అన్ని మిరాకుల్స్ విశేషమైన మిరాకులు ఒక పాపి తన పాపకు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని స్వీకరించడం ఏసు ప్రభుని సొంత రక్షకు స్వీకరించి అతన్ని వెంబడించడమే విశేషమైన అద్భుతం దేవుడు తన దూతలతో పాటు కలిసి అటువంటి విషయం పట్ల ఆసక్తి కలిగి ఆనందించేవారు ఒక రక్షణలోకి వచ్చిన బిడన్ చూసినప్పుడు వాళ్ళు సంతోషిస్తా ఉంటారు అనేసి వాక్యం చేస్తాం మనం కాబట్టి క్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడుతున్నామా లేక అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నామా ఈరోజు అది మనకి ప్రశ్నలా ఉండాల ఆయన హెచ్చరిస్తున్నాడు మీరు కచ్చితంగా క్షయమైన ఆహారం కొరికే కష్టపడుతున్నారు ఈ లోకంలో ఉదయకాలం వదులుకొని సాయంత్రం వరకు మన ప్రయాసం అంతా దాని కొరికే ఉంది అనేసి ఉద్యోగాలు చేయకుండా ఉంటామా సంపాదించుకోకుండా ఉంటామా కుటుంబాన్ని పోషించుకోకుండా ఉంటామా అవన్నీ ప్రాముఖ్యమైనవి ఎందుకంటే అవి బాధ్యత కానీ వాటన్నిటికంటే ముఖ్యమైన పని మనకు అప్పగించబడింది అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమన్నాడు వాటి కొరకు కష్టపడుతుండమా క్రైస్తవ జీవితంలో ఇది చాలా కష్టతరమైంది ప్రతి ఒక్కరు సూచనలు చూస్తున్నారు గాని రొట్టెల కొరకు ప్రయాస పడుతున్నారు ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని ప్రయాసపడుతున్నారు గాని అసలైన దాని కొరకు ప్రయాసపడతలేం ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఈరోజు పరిశీలించుకోలేదు చూడండి మరోసారి కొరతల రాష్ట్ర రెండో కొరతల రాష్ట్ర పత్రిక అధ్యాయంలోని వాక్యాలని పదిహేను వర్షంలో జీవించి వా ఇక మీద తమ కాబట్టి మనం రక్షణ అనుభవంలో పొందిన ఉన్న వాళ్ళం కాబట్టి మనము ఎవరి కొరకు జీవిస్తున్నాం మన ప్రభు కొరకే జీవించాలని అక్కడ ఉంది ప్రతిరోజు నువ్వు ఆయన కొరకు జీవిస్తున్నావా ప్రతిరోజు నువ్వు ఆయన వెంబడిస్తున్నావా అనేది ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ తర్వాత చూడండి పదహార వచ్చిన ముఖ్యమైన విషయం చెప్పబడింది కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎరుగము మన ప్రభువు ఆత్మస్వరూపి దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించే వాళ్ళ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్న హెచ్చరిక మనకు చెప్పబడింది ఆయన ఆత్మ మనమందరము ఆత్మస్వరూపులమే కాబట్టి మనము ఇతరులను కూడా ఆత్మస్వరూపలుగానే పరిగణించాలా అని ఇక్కడ వాక్యం హెచ్చరిస్తుంది మనం ఇక మీదట శరీరరీతిగా ఎవరినైనా ఎరగము అది తీర్మానించుకోవాలి ప్రతి ఒక్కరిని శరీర చూడద్దు శరీరీతిగా చూస్తే విభజనలు ఏర్పడతా ఉంటాయి క్రైస్తవ సంఘంలో ఈ విభజన చాలా ఉంది ప్రపంచమంతట తొలిగా విభజింపబడము సంఘ సేవ విస్తరణ కొరకు జరిగింది కరెక్టే పని ఈ విభజనలు ఏడు వరకు దారితీస్తున్నాయి అంటే రక్తపాతానికి దారితీస్తున్నాయి రకరకాల సంఘాలలో సేవ చేసిన వాడిని సంఘంలో పోటీ సేవ చేసిన వాడిని యవనకాలం హెబ్రోన్ సంఘంలో తిరిగిన మంచి సంఘం అనుకున్నవాడిని దాని తర్వాత సంఘాలలో తిరిగిన వాడిని బ్రదరిన్ సంఘాలలో సేవ చేసిన చివరికి ఇండిపెండెంట్ గా సేవ చేసుకుంటున్నవాడిని పలు రకాల సంఘాలలో పరిచర్య చేసిన వాడిని కాబట్టి అక్కడ బలహీనతలు కనిపిస్తూ ఉంటాయి సరే బలహీనతలు ఉంటాయి సంఘాలలో బలహీనతలు ఉంటాయి కానీ ఆ బలహీనతలను ఎప్పుడు ఛేదించుకొని ముందుకు వెళతావు విలలేని స్థితిలో ఉన్నాయి ఈ సంఘము మంచి సంఘము అన్నప్పుడు అక్కడ ప్రతిరోజు కొట్లాడాలి ప్రతి ఆదివారం పోలీసులుంటారు నేను చిన్ననాటి కాలం నుంచి మంచి యవన కాలంలో నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని ఆత్మీయలు ఆత్మంగా ఎదిగిన సంఘం ఈ రోజు పోలీసులతో ప్రొటెక్ట్ చేయబడుతుంది ఈ సంఘము దేవుని యొక్క దూతల చేత పో ప్రొటెక్ట్ చేయబడాల దేవుని యొక్క ఆత్మీయతను నడిపడాల పోలీస్ డైరెక్షన్స్ తో కాదు కోర్టు జడ్జ్ డైరెక్షన్స్ తో కాదు అన్నిలు డైరెక్షన్ చేయాల్సి వస్తుంది క్రైస్తవ సంఘాన్ని ఈ రోజు ప్రపంచం జరుగుతుంది ఒక స్థలమని కాదు మన ప్రాంతం కాదు ప్రపంచం జరుగుతుంది ఇది భయంకరమైన స్థితి నిజంగా అక్కడ ప్రభున్నాడా అన్న ప్రశ్న ప్రశ్నలాగుంటుంది ఒక నిజంగా ప్రభు ఉంటే అక్కడ ఎందుకు ఇటువంటి విభజనలు నువ్వు మనుషులని శరీరరీతిగా ఎరుగుతే ఖచ్చితంగా విభజనలుంటాయి బాహ్యాన్ని చూస్తా ఉన్నాను కాబట్టి మనం మనుషుని ఆత్మస్వరూపంగానే చూడాలా అన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తాడు తర్వాత చూడండి మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగిండినను ఇక మీదట ఆయనను అలాగే ఎరగము ఒకవేళ మనము క్రీస్తు సంఘం అయిన మనం ఆ రీతిగా ఎరిగి ఉంటే శరీరీతిగా ఇక మీదట ఎరగద్దు ఒకవేళ మీరు ఆ రీతిగా తప్పు చేస్తే ఇక మీదట అటువంటి తప్పులు చేయదని హెచ్చరిస్తున్నాడు దాని తర్వాత ముఖ్యమైన వాక్యం పై ఏడవ వర్షం కాగా ఎవడో క్రీస్తు నందుడలా వాడు నూతన సృష్టి మనమంతా నూతన సృష్టిగా జీవించాలా పాత సృష్టిగా జీవించద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు పాత జీవితాన్ని విడిచిపెట్టాలా పాత నియమాలు విడిచిపెట్టాలా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలా పాత తలంపులు విడిచిపెట్టాలా లోకాతీతమైన తలంపులను విడిచిపెట్టాలా పరిశుద్ధంగా ఆయన కొరకు ప్రతిరోజు జీవించడం నేర్చుకోవాలా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమందరము పరిశుద్ధంగా జీవించడం తీర్మానించుకోవాలా ముఖ్యంగా యవనస్తులకి హెచ్చరిక ఎందుకు చూడండి పాతవి గతించను ఇంకా రావవి ఎప్పటికీ గ్యాపాటానికి రావు పాత వి ఇదిగో సమస్తమును క్రొత్తవాయను బాగా అర్థం చేసుకోండి పాత వి గతించెను పాత విధానాలు పాత నియమాలు గతించినాయి కానీ సమస్తం పాత వాటి నుంచి కొత్తగా మార్చబడ్డ వాటిని మనం గ్రహించడానికి ప్రయత్నించాలా బలహీనత ఏందంటే పాత వాటిని గ్రహించడం జరుగుతుంది క్రైస్తవ సంఘంలో ప్రపంచమంతట అందుకే విభజనలు అందుకే విమతలు మత కలలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ ఎప్పుడైతే మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంటామో ఈ విషయాలు మనల్ని హెచ్చరిస్తా ఉంటాయి సమస్తము క్రొత్తవైన నువ్వు వాటిని ఆత్మీయ దృష్టితోనే చూడాలా ప్రతి వాక్యాన్ని ఆత్మీయ దృష్టితోనే అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలా అని ప్రభు మనల్ని హెచ్చరిస్తాడు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఆత్మీయ విధానం ఏంది అనేది మనం అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాం పాత నిబంధన విధానం ఏంది దేవుని సంధిలోనికి మనము మన ప్రథమ ఫలాన్ని తీసుకొని రావాలా కొత్త నిబంధన విధానం ఏంది అంటే పాతదే పాత నిబంధన కాలంలో చెప్పబడిన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ తప్పిపోదు అది తరతరములకు మీకు ఒక ఆనవాలు అది మీరు తరతరములు పాటించాలన్నాడు అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చేంత వరకు అది మనం పాటించాల్సిందే కానీ అది శారీరకంగా పాటించాలనా లేక ఆత్మీయంగా పాటించాలనా అన్న విషయం మనం ఈ క్షణం జ్ఞాపకం చేసుకోవాలి నేను ఇక్కడ అడుగు పెట్టంగానే ఫస్ట్ సంపద్ విధానతో పాటు ఇక్కడ అడుగు పెట్టంగానే ఆ డెకరేషన్ చేయడానికి నాకు చాలా సంతోషకరం అనిపించింది ఈ డెకరేషన్ ఎవరు చేశారో గాని ఎంత కష్టపడిందో రాత్రి అంతా అనిపిస్తుంది అంత కష్టం అది ఈజీ కాదు ఫిజిక్స్ మెంటాలిటీతో నేను చెప్తున్నాను ఆ బరువు అవి ఎట్లా భరిస్తున్నాయి ఆ అయన్ బీమ్స్ మన మీ తీగలు కట్టారు కదా ఆ అయన్ తీగలలో ఉండే ఇంటెన్సిటీ లేకపోతే అవి భరించినవి బరువు దగ్గర దగ్గర నేను అనుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ కేజీస్ ఉండాలి అవి అంతేనా వర్ ఒక టెన్ ఫిఫ్టీన్ కేజీస్ భరిస్తున్నది అంటే వాటిలో ఎంత ఇంటెన్సిటీ ఉందో అర్థం చేసుకోవాలి తర్వాత ఎంత జాగ్రత్తగా వాటిని కట్టారు కట్టిన వాళ్ళు ఎవరో కానీ ఐ మస్ట్ అప్రిషియేట్ దిమ్ ష్టపడి వాటన్నిటిని శ్రమతో ఎంతసేపు పట్టిందో వాటిని కట్టడానికి డెలికేట్ గా ఉన్నాయి అవి కానీ వాటిని అంత జాగ్రత్తగా వాటిని కట్టి అవి డిసింటిగ్రేట్ కాకుండా విడిపోకుండా ఆ పర్టికులర్లీ ఆ గ్రేప్స్ అవన్నీ ఆ చాలా మంచిగా అనిపించింది ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా ఇదే రీతిగా మనం వాటి అన్నిటిని సన్నిధికి వస్తామని ఇక్కడ వాట్యం జ్ఞాప్తం చేసింది మనం ప్రకటన గ్రంథం చూస్తాం త్వరలో కాబట్టి హార్వెస్ట్ ఫెస్టివల్ అని ఈ రోజు అంతా క్రైస్తవ సంఘంలో ఆచరిస్తున్నారు పోయిన సంవత్సరం కూడా హార్వెస్ట్ ఫెస్టివల్ ఒక బ్రదర్ పిలిస్తే వెళితే అక్కడ కూడా అక్కడ ఇంట్రెస్టింగ్ గా వెజిటబుల్స్ కట్టిండ్రు బ్రింజాలు టొమాటో పొటాటో అవి కూడా అక్కడ అంటే చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ అన్నట్టు ఒక స్థలంలో ఫలాలు కనిపిస్తున్నాయి ఇంకో స్థలంలో వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి అవి కూడా ఫలాలే ఎవరైతే చెప్పాలంటే అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక యూనిక్ ఫీచర్ కనిపిస్తుంది మనకి అంటే వారికి ఆ దేవుడు ఆ రీతిగా తలంపిచ్చింది కానీ ప్రతి దాంట్లో నుంచి కూడా మనం ఒక సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలా అదే క్రొత్త అయింది పాతవి గతించిన సమస్తము క్రొత్తగా అయింది అన్నప్పుడు ఈ క్రొత్తము ఏందనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలా వీటిని అర్థం చేసుకోవాలంటే నీ తలంపు అవసరం లేదు మానవ తలంపు పనికిరాదు ఈ లోకపు జ్ఞానము ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు ఎందుకంటే అది వెరితనం దేవుని నీకు ఈ ఆత్మీయమైన విషయాలు అర్థం కావాలంటే మన ప్రభు యొక్క ఆత్మ అభిషేకం మనకు కావాలా అందుకే ప్రతిరోజు మనము ఆయన ఆత్మాభిషేకం కొరకు కనిపెట్టుకోవాలా కొన్ని గంటలు ప్రార్థించాలా నువ్వు రక్షణ పొందిన మొదటి కాలంలో జ్ఞాపకం తీసుకో ఎన్ని గంటలు ప్రార్థన చేశావు ఈ రోజు అన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావు నీ జీవితంలో నీ జీవితంలో ఫలం రావాలంటే నువ్వు ప్రయాస ఆ ఫార్మర్ రైతును చూస్తావు ఎంత కష్టపడతా ఉంటాడు వాడు తెలుసు ఏ టైంలో వస్తుంటే సంపద చెప్తుంది ఇది పర్ఫెక్ట్ సీజన్ అంట ఈ టూ త్రీ వీక్స్ అందరు సిటీ ఎంట్ అయిపోయి సిటీ నుంచి అంతా విలేజ్ కి వెళ్ళిపోయి విత్తనాలు నాటుకుంటారు అంట ఇది టైం అంట సీజన్ బాగా అర్థం చేసుకోండి ఆ ఫార్మర్స్ కి లేక రైతులకి కరెక్ట్ గా తెలుసు ఇది విత్తనము నాటే సమయం అని కాబట్టి ఆ సమయాన్ని గ్రహించగలుగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ వారి గ్రామాలకు వెళ్లి విత్తనాలు నాటుకుంటున్నారు తర్వాత హార్వెస్ట్ అంటే పంట కాలంకి వాళ్ళు సిద్ధపడతారు హార్వెస్ట్ వచ్చేంత వరకు దాన్ని జాగ్రత్తగా వాళ్ళు పరిశీలించుకుంటారు వాటికి సంబంధించిన ఆ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ వాటి అన్నిటిని వేసుకుంటే జాగ్రత్తగా చూస్తూ ఉంటారు అందుకే ప్రభువు తను మత్త పదమూడవ అధ్యాయము లూకా సువార్తలో ఇవన్నీ పదమూడో అధ్యాయాలు ఇవన్నీ చూసినప్పుడు ఉపమన రీతిగా క్రైస్తవ సంఘాన్ని ఒక పొలంతో పోలుస్తున్నాడు లేక ఒక వనంతో పోలుస్తున్నాడు పాత నిబంధన కాలం దేవుని సంఘాన్ని వనంతో పోల్చినాడు కొత్త నిబంధన కాలం కలిసేపటికి పంట పొలములతో పోలుస్తున్నాడు కాబట్టి హార్వెస్ట్ అంటే ఏందనేది మనం క్లుప్తంగా అర్థం చేసిన ప్రయత్నించాలి మొదటిదిగా నీకు పరశుధాత్మ అభిషేకం ఉండాలా ప్రభుని సొంత రక్షణ స్వీకరించిన ప్రతి వాడు పొందుకోవడానికి అర్హుడు అర్హురాలని బైబిల్ సెలవిస్తుంది అర్హు ప్రతి ఉచితంగా పరశుధాత్మ అభిషేకం అనుగ్రహిస్తాడు అందుకే రోగుల రాష్ట్ర పత్రిక ఎనిమిదో ఉంది పరశుధాత్మ లేనివాడు ఆయన వాడు కాదు నువ్వు రక్షణ పొంది ఆయన అభిషేకం పొందుకోకపోతే నువ్వు ఆయన ఉండలేవు ఎందుకంటే సున్యాసంగా దుష్టుడు నేను పలగొడతాడు అండ్ దేవుడే ఆ రీతిగా నిన్ను శోదంలోకి అప్పగిస్తా ఉంటాడు ఎందుకంటే నువ్వు నిలబడగలవా లేదా ఆయన నీకు ఇచ్చిన విశ్వాసం నిజమైంద లేదా అని పరిషించడం కొరకు నిన్ను శోధనలకు అప్పగిస్తా ఉంటాడు శోధనలలో విశ్వాసంతో ఆయన కొడుకు నువ్వు జీవించినప్పుడు శోధనల మీద విజయం పొందే శక్తి కూడా నీకు అనుగ్రహిస్తాడు అందుకే మనకు పరిశుధాత్మ అభిషేకం అవసరం రెండవదిగా నేను నేర్చుకున్న విషయం ఏంటంటే బైబుల్ నాకు పరిశుధాత్మ అభిషేకం ఉంది నేను రక్షణ బంధుననేసి ఉదయ కాలంలో వేసి ఇట్లా బైబుల్ చదువుకుని ఆత్రమాత్రంతో వెళ్లిపోతే కాదు దాన్ని క్రమబద్దంగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ట్రెడిషనల్ చర్చ్ సిస్టమ్స్ లో ఆ విధానాలు లేవు కేవలము ఆదివారం ఒక ఫార్టీ మినిట్స్ ఒక వన్ అవర్ వాక్యాన్ని ధనిస్తాం తక్కిన సమయంలో ధ్యానించం ఏదైనా నియామక కాలాలు వస్తే పండగలు వస్తేనే ఆ రోజు కొంత వాక్యాన్ని ధ్యానిస్తాం ఉత్తం ధ్యానిస్తున్నామా ధ్యానించం అందుకే యాకోబు రాసిన పత్రిక ఒక విషయాన్ని హెచ్చరించండి చూడండి మీరు త్వరగా తర్వాత మనం తిరిగి వాక్యానికి వెళ్లిపోదాం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో ఒక విషయాన్ని హెచ్చరిస్తున్నాడు క్రైస్తవ జీవితము యుగ సమాప్తికి వచ్చినప్పుడు ఏ రీతిగా ఉంటుంది అంటే మనం ఉంటుంది నిజంగా చివరి దినంలివి అని ఈ యొక్క వాక్యాలు మనం హెచ్చరిస్తా ఉన్నాయి ఇరవై రెండవ వినువారు మాత్రమయండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించి వాడన వాక్యాన్ని వింటున్నారు గాని వాటి ప్రకారంగా జీవిస్తారా లేకపోతే మీరు మోసపోతారా అని హెచ్చరిస్తున్నారు చూడండి ఎవడైనాను వాక్యము వినువాడై దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖంను చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తన ఎట్టివాడు వెంటనే మరిచిపోను కదా చూడండి మరిచిపోవును కదా వాక్యము ధ్యానించకపోతే మరిచిపోతాం కదా మనం ఏం ధ్యానించినము మనం ఎవరు మనం ఎందుకు జీవిస్తున్నాము మరిచిపోతాం కదా క్రైస్తవ జీవితంలో మరిచిపోతారంట ఈ వాక్యం హెచ్చరిస్తుంది యుగ సమాప్తికి వచ్చేప్పటికి మరి విశేషంగా నువ్వు వాక్యం ప్రకారంగా జీవించకపోతే ను ఖచ్చితంగా మర్చిపోతావు నేను ఒక పాసరింటికి వెళ్లా కొంతకాలం కిందట ఆ చిన్న కుటుంబం కేవలం నలుగురు ఐదుగురు కుటుంబంలో వాళ్ళు సేవ జీవితం ఆరంభించాక కొంతకాలం వాళ్ళ సంఘంలో పరిచయం చేయడం జరిగింది అది గొప్ప సంఘంగా ఈ ఏర్పడింది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి ప్రశ్నిస్తున్నాను మీరు నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు మీకు జ్ఞాపకం ఉంటున్నాయా ఏం మీరు అనేకలకు వాక్యాలు ప్రకటిస్తున్నారు మీ సంఘస్థులు వాటిని జ్ఞాపకం చేసుకుంటారా చివరికి వచ్చినప్పటికీ అందరూ ఆ వాక్యాలు మర్చిపోతున్నారు చూడండి పోయిన వారం ఏం ధ్యానించిన వాక్యం జ్ఞాపకం ఉందా అంటే కొంత తల దీర్కోవాల్సి వస్తారు మనం మర్చిపోతున్నాం మర్చిపోవద్దు అని హెచ్చరిస్తుంది ఎందుకంటే ఆయన వాక్యం దేవుడే వాక్యం కదా కాబట్టి మన ప్రభుని హృదయంలో నివసించాలంటే ఆయన వాక్య రూపాకంగా నివసిస్తారు కాబట్టి నువ్వు వాక్యాన్ని ధ్యానించాలని హెచ్చరిస్తుంది మర్చిపోతావు అంటున్నారు లేకపోతే కాబట్టి హార్వెస్ట్ అనే పదానికి ముఖ్యమైన విషయాలు నేను చూపించేసి నేను ఇంకా వాటిని ముగించుకుంటాను మొదటిదిగా రక్షణారూపము రెండవదిగా పరిశుధాత్మాభిషేకము రెండవ మీకు కొన్ని బైబుల్ టూల్స్ అవసరం వాటిని ధ్యానించాలంటే బైబుల్ డిక్షనరీస్ అవసరం వాటిని అర్థం చేసుకోవాలంటే కాబట్టి హార్వెస్ట్ అనే పదానికి నేను బైబుల్ డిక్షనరీలో కొన్ని మీనింగ్స్ వెతుక్కున్నాను ఈరోజు మార్నింగ్ స్ట్రాంగ్ నంబర్స్ అనేది ఒక డిక్షనరీ ఆ సాధారణంగా ఆ డిక్షనరీ నేను ఫాలో అవుతాను పదాలు అర్థం కాకపోతే లేక పదాలలోని సత్యం ఎందుకంటే దేవుడు ముందు వాటిని దాచిపెట్టిన మనకు వాటిని అర్థం చేసుకోవాలంటే ఆ టూల్స్ మనకు అవసరం కాబట్టి హార్వెస్ట్ అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో హెచ్ సెవెన్ కోడ్ ఆ దాని ప్రకారంగా హార్వెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో ఉన్నాయి మొదటిదిగా పంట అనుంది రెండవదిగా టైమ్ హార్వెస్ట్ అంటే టైమ్ అని రాయబడింది డిక్షనరీలో మీనింగ్ తర్వాత మూడవదిగా అంటే కొమ్మ అని రాయబడింది నాలుగవదిగా మనుషుడు అని రాయబడింది కాబట్టి చూడండి మనకందరు తెలిసిన విషయం ఏంటంటే హార్వెస్ట్ అంటే పంట కోత అనేది తెలుసు కానీ పాతవి గతించిన ఈ సంస్థ కృతమైనప్పుడు హార్వెస్ట్ అంటే క్రాప్ కావచ్చు పంట కావచ్చు కానీ ముఖ్యంగా టైం అని చెప్పబడింది అంటే హార్వెస్ట్ పంట అంటే అదొక సమయాన్ని సూచిస్తుంది అని హెచ్చరిస్తున్న తర్వాత తీగని సూచిస్తుంది తీగా అంటే ద్రాక్షలని నేను తీగలు మీరన్నాడు కాబట్టి పంట అంటే తీగని సూచిస్తుంది కాబట్టి మనమే ఆ తీగ ప్రభుని వెంబడించిన వారే ఆ తీగని సూచిస్తుంది తర్వాత చివరిగా మనుష్యుడు అని సూచిస్తుంది కాబట్టి హార్వెస్ట్ అంటే ఒక మనుషుని సూచిస్తుంది లేక దేవుని బిడలని సూచిస్తుంది అని దాని తర్వాత ప్రిమిటివ్ రూట్ అంటే ఇంకొక అదే డిక్షనరీలో ఇంకొక రూట్ నంబర్ హెచ్ డిక్షనరీ నెంబర్ ఇది 714 లో ఏముందంటే హార్వెస్ట్ అంటే లేక పంట అంటే ఏం చెప్పబడింది అంటే టు కట్ డౌన్ తెగవేయ రెండవదిగా మచ్ డిస్కరేజ్ అంటే నిరుత్సాహపడినది పంట అంటే అర్థము నిరుత్సాహపడినది అని చెప్పబడింది మూడవదిగా టు గ్రీవ్ లేక దుఃఖాన్ని సలపడం అని చెప్పబడింది హార్వెస్ట్ అంటే దుఃఖానికి సాదృశ్యం అని చెప్పబడుతుంది ఇక్కడ అంటే దుఃఖాన్ని సలపడం హార్వెస్ట్ అంటే దుఃఖాన్ని సలపడం అని చెప్పబడుతుంది తర్వాత చివరిదిగా హార్వెస్ట్ అంటే ట్రబుల్ అని చెప్పబడింది చూడండి పాతవి గతించిన నువ్వు ఆత్మీయ సకలం గ్రహించకపోతే పంట అనేది ట్రబుల్ కి ఉంది లేక శ్రమకి సాదృశ్యంగా ఉందని ఇక్కడ చెప్పబడుతుంది వాక్యం మన యువ సమాప్తికి వచ్చినప్పుడు హార్వెస్ట్ అనేది పంటకి సాదృశ్యం కరెక్టే అది ప్రకృతి సహజంగా చూస్తే ఆ ఫ్రూట్స్ అన్నిటి చూస్తే ఆ విషయం జ్ఞాపకం కస్తుంది కానీ అందుకొరకు దేవుడు ప్రకృతి వాటిని చూపించిన వాటి నుంచి మీరు నేర్చుకోండి వాటి వెనకలో ఉన్న సత్యం ఏంటంటే అది నిరుత్సాహకరమైన జీవితానికి సాదృశంగా ఉంది అందుకే ఒక పాఠ పాడతా ఉంటాం అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవాణి వచ్చినప్పటికి అంతాల ఉద్యానవనంగా ఉన్న ఈ క్రైస్తవ సంఘము పుష్పించలేక ఫలించలేకపోతుందని భక్తుడు వేదనతో పాడుతున్నాడు చూడండి హార్వెస్ట్ టైం పాపం కూడా పరిపాపం చెంది అందుకే దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం మతయవార్తలో చూస్తాము ప్రాణగంధం చివరి భాగంలో చూస్తాం ఈ లోకమంతా పాపంతో పండిపోయింది మరి విశేషంగా మనుషు గుమణి తిరిగి వచ్చినప్పుడు తన ప్రేమను కనుగొన అని ఆయన ప్రశ్నిస్తున్నాడు ఆయన కలువలసిలో చూపించిన ఆ ప్రేమ యుగ సమాప్తికి వచ్చినప్పటికీ దేవుడి ఉంటుందా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు కాబట్టి నువ్వు అటువంటి ప్రేమ కలిగి జీవించాలా అన్న విషయాన్ని హెచ్చరికలాగా చెప్తున్నాడు ఉదాహరణగా చూడండి మార్టిన్ లూథర్ కింగ్ గురించి మీకు అందరు తెలుస్తూ లూథర్ సంఘ స్థాపకుడు అతను ఐదు వందల సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర క్రైస్తవ సంఘాన్ని బయట తీసుకొని రావాలా అనే ప్రయాసంతో అతను ఉపవాసాలు ఎన్నో రోజులు ప్రార్థన జీవితంలో ఆయన బయల్పరచబడ్డ వాక్యలని ప్రతిరోజు పోయి అదొక చర్చ్ జర్మనీలో ఆల్ సెయింట్ చర్చ్ ఆ చర్చ్ ద్వారాకి పోయి కొట్టేవాడు రాత్రంతా ప్రయాసపడి ప్రార్థనతో నుండి ఆ పత్రిక రాసి ఆ పత్రిక పోయి ఆ తలుపు ద్వారాకి కొట్టేవాడు తెల్లవాడిపోయి అందరు దాన్ని చదివేవాళ్ళు అరితిగా చివరికి 95th డే దాని నైన్టీ తీసిస్ థీసీస్ రాసిన పత్రికలు అన్నింటినీ నైన్టీ డే ఆ పత్రికని చూసినాక మతంలో నుంచి మనుషులు బయటకు వచ్చారు ఏ అనేది కాదు దాని గురించి చెప్పనవసరం లేదు మనం మీకు తెలుసు మార్టిన్ లూథర్ చాలా ఆసక్తి కలిగిన చాలా ఇష్టమైన పుస్తకం బైబుల్లో దళితుల రాసిన పత్రిక ఆయన జీవితాన్ని మార్చింది దళితుల రాష్ట్ర పత్రిక దళితుల రాష్ట్ర పత్రిక హైదరాద్యంలో ఆ విషయాలు మనం చూస్తాం క్రైస్తవ జీవితంలో రక్షణ అనుభవం ఉందా లేదా అని పరిశీలించుకోవాల్సిన అవకాశం ఏం దేవుడి స్థితించచ్చు గనపరచచ్చు అద్భుత రీతిగా ప్రార్థనలు చేయొచ్చు ఆరాటించచ్చు కానీ ఆత్మఫలాలు లేకపోతే నీకు రక్షణ అనుభవం లేదు అని హెచ్చరించిన పుస్తకం అది కృపవరలు ఉండొచ్చు కానీ ఆత్మఫలం అసలైన ఫలం ఫలానికి సంబంధించింది కృతజ్ఞతకి సంబంధించింది కోతకాలానికి సంబంధించిన బోధలు మనం ఉంటాం అసలైన ఫలము ఆత్మ ఫలానికి సంబంధించింది మనలో ఆత్మ ఫలాలు లేకపోతే మనలో రక్షణ అనుభవం లేదు ఎందుకో తెలుసా రక్షణ అనుభవం లేకపోతే పరిశుధాత్మ మనలో రాలేడు పరిశుధాత్మ లేకపోతే కృప కృప ఉండొచ్చు కానీ ఎందుకంటే గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అని వాక్యం అనేకులకు గిఫ్ట్స్ ఇవ్వచ్చు దేవుడు రిపెంటెన్స్ లేకుండా కూడా గిఫ్ట్స్ ఉంటాయని ఉంది వాక్యం కానీ ఆత్మ ఫలాలు మట్టుకు అందరికి రావు ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాత్వము ఆశానిగ్రహము మంచితనం వీటన్ని తెలుసు ఎన్ని సార్లు ధ్యానించినాం మనం ఈ రోజుల క్రైస్తవ సంఘాలలో ఈ యొక్క ఆత్మఫలాలు కనిపిస్తలేదు మనలో కనిపించాలి అవి ఇది ఒక యాసిడ్ టెస్ట్ ఒక బిడ్డ దేవుని బిడ్డగా జీవించగలుగుతుందా లేదా అంటే అతనిలో గాని తనలో గాని ఆత్మఫలాలు ఉన్నాయా లేవా పరిశీలించుకోవాలా నిన్ను పరిశీలించుకోవాలా పర్వ నేను సహించగలుగుతున్నాను అన్నింటినీ ప్రేమ అన్నింటినీ సహిస్తుంది నేను సహించగలుగుతున్నాను యుగ సమాప్తిలో ఇది లేదు క్రైస్తవ సంఘంలో ఆయన ప్రేమ లేదు క్రైస్తవ సంఘంలో అందుకనేటువంటి ఆయన తిరిగి ఆ ప్రేమను కనుగొనున్న అందుకోటికే మనం ఇక్కడ ఉంటున్నాం నువ్వు ఏమి చేయాలా యుగ సమాప్తి కష్టపడికి అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిక చెప్పబడింది చివరిదిగా పోయిన వారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేసింది దేవుడు మీరు అనొచ్చు అట్లా జ్ఞాపకం చేస్తారా దేవుడు ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడుని మాట్లాడని రాయు మాట్లాడని రాయితావు మాట్లాడే దేవుడవు నీవు ఆయన కచ్చితంగా మాట్లాడే దేవుడు అని మనం ఇస్తున్నాం కానీ ఇతను మాట్లాడుతున్నాడా ఆముసు గ్రంథం మూడవదేనా చూస్తాము తన దాసు ప్రభక్తులకు ప్రభుత్వాన్ని సంకల్పించిన వాటిని బయనపరచకుండా ఏదీ చేయడు లోకంలో ఆయన తప్పకుండా మనకి తను మాట్లాడాల్సిందే ఈ లోకంలో ఉపద్రములు రాబోతుందని నీకు మాట్లాడాల్సిందే ఎటువంటి శ్రమలు రాబోతున్నాయని మాట్లాడాల్సిందే నిన్ను ఒక ప్రవక్త లాగా దేవుడు ఏర్పరచుకున్నాడు కానీ నువ్వు ప్రవచిస్తలేని స్థితిలో ఉంటున్నావు ఎందుకంటే ఆ వరం నువ్వు పొందుకోలేకపోతున్నావు దానికి తగిన యోగ్యత నీలో ఉండలేకపోతుంది బాబా నేను కూడా ప్రవచించాలా నేను కూడా మనసును హెచ్చరించాలా అన్న తీర్మానంలో మనం లేమిరొచ్చు అయితే దేవుడు నాకు ఒక విషయం బయలుపరిచింది డేవిడ్ విల్కర్సన్ అని ఒక గొప్ప భక్తుడుండే ఆయన టూ లో చనిపోయింది ఆయన నైన్టీన్ సెవెంటీ ఒక ప్రవచనాన్ని ప్రవచించింది ప్రపంచమంతటా ఆ ప్రవచనానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మనుషులు ఆ ప్రవచనాన్ని వినమని నన్ను హెచ్చరిస్తే నేను ఇంటర్నెట్ దాన్ని క్విక్ గా డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఫోన్ లో కాపీ చేసుకుని చెవి పెట్టుకుని వినుకుంటా సడన్లీ ట్వంటీ సిక్స్ కి నాకు ఒక విషయం అక్కడ జ్ఞాపకం ఆ ప్రవచనంలో మీకు మ్యాజిక్ లాగా ఉండొచ్చు నేను చెప్పాడు కానీ అది దేవుని యొక్క ఆత్మీయమైన విషయం అన్న విషయం గ్రహించండి మీరు ఎగ్జాక్ట్లీ ట్వంటీ మినిట్ లో ఆ ట్వంటీ సిక్స్ కి ముందు ఏం జరిగింది ట్వంటీ సిక్స్ మినిట్ ఏం జరిగిందో నేను క్విక్ గా చెప్తాను మీకు ట్వంటీ సిక్స్ అతను నాలుగు ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసిండు ప్రపంచమంతట జరిగేది మొదటిదిగా ఆర్థిక స్థితి పతనం త్రీలో అతను హెచ్చరిస్తుండ్రు ప్రపంచమంతట ఆర్థిక స్థితి పతనం అయిపోతుంది ఎకానమిక్స్ కి కన్ఫ్యూజన్ ప్రొఫెసర్స్ కి కన్ఫ్యూజన్ అంట ఎందుకు పతనం అయితుంది ఆర్థిక స్థితి ఎందుకు అట్లా దిగజారిపోతుంది ఎవరికి అర్థం కాదంట ఏ సైంటిస్ట్ కి అర్థం కాదంట అదే ప్రవచించింది నైన్టీన్ సెవెంటీ త్రీలో అది మన కాలంలో ఇప్పుడు జరుగుతుంది గొప్ప ఆర్థిక స్థితి దిగజారానికి మనం సిద్ధపడుతున్నాం మనం దానికి సిద్ధపడాల రెండవదిగా ప్రకృతి అంత తారుమారు కావడం ఎక్కడ చేసినా గానీ భూకంపంలో ముఖ్యంగా అతని ప్రవచనంలో చైనా ఇండియా ఈ దేశాలలో భయంకరమైన కరువు రాబోతుందని అతను నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రవచించింది మన దేశంలో అంత సమృద్ధి ఉంది కదా అని బాగా అర్థం చేసుకోండి ఆయన ప్రవచనము హెచ్చరిక లాగా మనకు చెప్పబడింది కానీ నీ ప్రార్థన దాన్ని నిరర్థకం చేయవచ్చు ఎందుకంటే ప్రవేశాలు నిరంతకంగా ఉన్న కొరుత ఈ హెచ్చరికలు మనకు ఎందుకున్నాయంటే నీవు ప్రార్థన జీవితంలో సనగిలినవు నువ్వు ఇతరుల గురించి ప్రార్థిస్తలేవు నీ సొంతం గురించి ప్రార్థిస్తున్నావు నీ క్షేమమైన అహం కోరికే నీ ప్రార్థన అంశం దాని కొరికే ఉన్నాయి అన్న హెచ్చరికని ప్రభు మనకి యాక్చం చేస్తుండే మనం ఇతరుల గురించి ప్రార్థిస్తలేం ఇతరులకు మన యొక్క రక్షణ సందేశాన్ని మన యొక్క సాక్ష్యాన్ని మనం పంచుకుంటలేం ప్రపంచమంతటా జరుగుతుంది పాస్తర్ చేసుకుంటాలే నేనెందుకు చేయాలా నేను క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు పౌలు కొనికేనా శ్రమ మనకందరిక ఉండదా మనం క్రీస్తుని ప్రకటించకపోతే మనకి శ్రమ ఉండదా క్రైస్తవ క్రైస్తవ సంఘము శ్రమల గుండా పోతుందని ఆయన నాలుగవ అంశాన్ని జ్ఞాపకం చేసి మొదటిదిగా ఆర్థిక స్థితి పతనం రెండవది వాతావరణం అంత కాలుష్యము తినడానికి తిండి దొరకకపోవడము అంత భయంకరమైన పొల్యూషన్ ప్రపంచం అన్నాడు దాని తర్వాత అపవిత్రత ప్రపంచమంతటా అపవిత్రత విస్తరిస్తది అని అతని ప్రవచనం ఎక్కడ చూసినా పొర్నోగ్రఫీ చెడు టెలివిజన్స్ లలో టీవీ ప్రోగ్రామ్స్ సినిమాలలో ఎక్కడ చూసినా చెడు తనమే అపవిత్రమైన జీవితం ఒక సర్వే యునైటెడ్ స్టేట్స్ లో చేస్తే యాభై శాతం అది చెప్పడం చెప్పడం కష్టం కానీ మీరు సహించాలా భరించాలా ఇటువంటి కొన్ని విషయాలు ఎందుకంటే నీ కాడికి ను నువ్వు ఏరీతిగా ఆయన కొడుకు సాక్షిగా జీవించగలవు అందరు నన్ను అని ప్రభు బాధపడుతుంటే మీరు కూడా నన్ను అంటే పీతులు అంటున్నాడు నువ్వే సమస్తం నిన్ను విడిచి నేను ఎక్కడ కోగలను అని సాక్ష్యం ఇచ్చిన పీతులు వల్లే మనం జీవించలే ఈ రోజుల్లో అందరూ అపవిత్రతలో జీవిస్తున్నారు అన్న విషయాన్ని హెచ్చరిస్తుండ్రుడు ప్రభు యుగ సమాప్తిలో యవనస్తులు చాలా భయంకరంగా జీవిస్తున్నారు ఒక చర్చి వెళ్తే ఆ చర్చి మనుషులు చెప్తున్నారు ఇక్కడ ప్రతి యవనస్తుడు ఆల్రెడీ డివోర్స్డ్ త్రీ మెంబర్స్ ఉంటారు ఆ చర్చ్ ఒక బ్రదర్ చెప్తున్నా పక్కన ఇక్కడ ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్తు ఆల్రెడీ డివోర్స్ అంత ఐటీ ప్రొఫెషనల్స్ చర్చిలో లో నేను చెప్పాను నీకు అవసరం లేదు అంత భయంకరంగా దిగజారిపోయింది క్రైస్తవ సంఘం ప్రపంచంలో అపవిత్రిస్ చెప్పడం కష్టం సేవకులు ఫిఫ్టీ సేవకులు ఆ సర్వేలో పోయిన వచ్చిన సర్వే ఇది అమెరికాలో యాభై రెండు శాతం సేవకులు హోర్నోగ్రఫీకి బానిసలు అడిక్షన్ అపవిత్రతకు అడిక్షన్ అయిపోయారు వాటిని చూడలేక ఉండలేకపోతున్నారు ఆ చెడు ఆ ఇంటర్నెట్ లో వాటిని చూడలేక ఉండలేకపోతున్నారంట అడిక్షన్ కౌన్సిలింగ్ వస్తున్నారు బాగా అర్థం చేసుకోండి సేవా జీవితము ఎంతగా దిగజారి ఫిఫ్టీ అంటే హండ్రెడ్ కి ఫిఫ్టీ పీపుల్ అన్నట్టు ఎవ్రీ హండ్రెడ్ కి ఫిఫ్టీ పీపుల్ అంటే మోర్ దెన్ హాఫ్ సేవకులు అపవిత్రి బానిసలేకపోతున్నారు ఆయన ప్రవచించింది నైన్టీన్ సెవెంటీ ఇది ఈ రోజు సర్వే నాలుగవదిగా అవిధేయత ప్రపంచమంతట ఆయన ప్రవచించి 1973 లో త్రీలో ఈ రోజు పిల్లలు తల్లిదండ్రులకు అవిధేత చూపిస్తున్నారు క్రైస్తవ సంఘాలలో నేను కండాల చూసిన తల్లిని దూషించడం తండ్రిని దూషించడం క్రైస్తవ కుటుంబాలలో ఉంటున్నారు నువ్వు సస్తే బాగుంటుంది అని చెప్తున్నప్పుడు నేను విన్నా క్రైస్తవ కుటుంబంలో ఆ తల్లి ఎంతగానో బాధపడి ఏడుచుటే నేను నేను భరించలేకపోయినా విషయం వాడిని ఎవరు హెచ్చరించాలా చిన్నప్పటి నుంచి వాడికి ఈ విషయాలు చెప్పింది ఖచ్చితంగా వాడు ఫలించలేని స్థితిలో ఉంటున్నాడు ఎంత బాధకరమైన క్రైస్తవ జీవితం చివరిదిగా ప్రపంచమంతట శ్రమ క్రైస్తవులకు పర్సెక్యూషన్ ఆయన ప్రవచించింది ట్వంటీ సిక్స్త్ మినిట్ ఆగింది ప్రపంచం శ్రమ ఉండబోతుంది క్రైస్తవులకు కాబట్టి నువ్వు ఏం చేయాలా ట్వంటీ మినిట్ వచ్చేటప్పటికి ఆయన ప్రవచనం నేను సార్ ముఖ్యంగా కేథలిక్ సంఘం గురించి లూథరన్ సంఘం గురించి అతను ప్రవచించింది అది దేవుణ్ణి నా తను బయలుపరుస్తుంది ఈరోజు నాకు బయలుపరిచింది ఈరోజు అది నేను మీ తను మీరు కావాలంటే ఇంటర్నెట్ లో పోయి దాన్ని డౌన్లోడ్ చేసుకుని వినండి ఎవరినస్తుంటే హెల్ప్ చేయండి డేవిడ్ విల్కర్సన్ టైప్ చేయండి ఇంటర్నెట్ లో ట్వంటీ సిక్స్ లూథరన్ సంఘం ప్రపంచం అంతటా నిండబోతుంది అని ఆయన ప్రవచించింది నైన్టీన్ సెవెంటీ త్రీలో దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం సిద్ధపడుతున్నాం ప్రపంచం అంతటాన్ సంఘస్థులు ఆత్మాభిషేకం పొందుకొని కృపలు పొందుకొని గొప్ప సేవ చేస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు నాకు ఆ క్షణమే జ్ఞాపకం కచ్చింది మార్టిన్ లూథర్ సేవ జీవితం ఒక పాస్ ప్రొఫెసర్ లెక్చర్ వింటున్నాను నేను థియాలజీ కాలేజ్ రోజులలో అతను కూడా లూథర్ అండ్ ప్రొఫెసర్ పాస్టరే అతను చెప్తుంటే విన్నాను మార్టిన్ లూథర్ చనిపోయినాక అతని శవాన్ని తీసినప్పుడు అతని గృహంలో ఆ ప్రార్థన స్థలానికి వెళ్ళినప్పుడు ఆ బండల మీద రెండు రంధ్రాలు పడ్డాయంట తన మోకాళ్ళు ఆ రంధ్రాలలో ఉండేది ప్రార్థన జీవితం అంతా ఆయన ప్రార్థన జీవితానికి ఎన్ని గంటలు ఎన్ని రోజులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిండో అక్కడ రెండు గుంతలు పడిపోయాయంట అంత తీవ్రమైన ప్రార్థన శక్తి కలిగిన వాడు ప్రార్థన చేసిన అతని నుంచి నేర్చుకున్న అక్షరమైన కర్ధమైన ప్రార్థన జీవితాన్ని నేను ఎక్కువ గంటలు ఎక్కువ సమయాలు గడపాలని ఈ లోకంలో టీవీల ముందు పిచ్చి ఛానల్స్ ముందు సీరియల్స్ ముందు మనం గంటల గంటలు గడుపుతున్నాం క్రైస్తవ జీవితం ఆదివారం వన్ ఓ క్లాక్ అయిపోయిందంటే ఇంటికి వెళ్లి అన్నం దిని టీవీకి పోవాలా లేకుంటే సినిమాకి వెళ్లాలా క్రైస్తవ సంఘం ఎన్ని చర్చలలో చూస్తున్నాను చర్చ అయిపోవాలా ఆ రోబా బిర్యానీ తినాలా అక్కడి సినిమా పోవాలా లేకుంటే షికార్ లాగా ఇది క్రైస్తవ జీవితం ఈ రోజు నువ్వు ఎట్లా ఫలిస్తావు మనం ఫలం గురించి ఆలోచిస్తున్నాం పండగల గురించి ఆలోచిస్తున్నాం ప్రభు అంటుడు నా తండ్రి ఇంటి నా తండ్రి ఇంట్లోనే నేను తిరిగి వచ్చినాకనే పండగ చేస్తా అంటున్నాడు అది నేను మీకు చూపించను వాక్యం మీరు ఇంటికి వెళ్ళాక చూడండి మనము పండుగలతో మార్టిన్ లూథర్ కింగ్ నచ్చిన గలతిలో రాసిన పత్రికలు మీరు దినంలోనూ మాసంలోనూ ఉత్సవ కాలంలోనూ సమసం ను మీ గురించి నేను కష్టపడ్డాను నా కష్టమంతా వ్యర్థమైపోతుందని నేను బాధపడుతున్నా అంటున్నాడు అక్కడ భయపడుతున్నా అంటాడు ఇవన్నీ ముఖ్యం ఇవన్నీ ఆచరించడం ముఖ్యం కానీ వాటి వెనకల ఉన్న సత్యం ఏంది పాతవి గతించిన సమస్తం కృతమైన మీ జీవితాలు ఫలించాలా ఫలభరితంగా ఉండాలా మీ సంఘము ఆయన ప్రవచనంకి తగినట్లు జీవించాలా అంటే మీరు ఇక ప్రార్థన జీవితాన్ని ఆరంభించుకోండి కొన్ని గంటలు ప్రార్థించండి మీ కుటుంబాల గురించి మీ సంఘాల గురించి మీ సంఘస్థల గురించి నశించిపోతున్న ఆత్మల గురించి మీరు ప్రయాసపడండి సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన సువార్థం ప్రకటించండి లేకపోతే నేను తీగొచ్చినప్పుడు తండ్రి ఎదుట మిమ్మల్ని నేను ఒప్పుకుని ఎవరైతే నా గురించి సిగ్గుపడతాడో నేను వాణి గురించి సిగ్గుపడతా అంటున్నాడు కాబట్టి మనం సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన నీతి సత్యాన్ని రాజ్య సువార్థ విస్తరణ కొరకు మనం ప్రకటించాలా ప్రయాసపడాలా అటువంటి కృపా భాగ్యని దేవుడు మీకు అనుగ్రించాలంటే ఆదేశం తండ్రి మూసుకోండి పరిశుద్ధం మా దేవ మీకు వందా లేసయ కృపా సత్య సంపూర్ణ మా తండ్రి మీకు ఎంతో వందాన్ని ప్రవ్వా యుగ సమాప్తి చివరికి మేము వచ్చేసిన భయంకరమైన శ్రమలు ఆరంభమైన లక్షల కొద్ది క్రైస్తవులు మరణించడం మేము చూస్తున్నాం న్యూస్ పేపర్స్ వాటిని తీసుకుని వస్తలేవు బయటికి టెలివిజన్స్ వాళ్ళు రావు టెలివిజన్స్ కి ఎంటర్టైన్మెంట్ అవసరం ప్రవా అడ్వర్టైజ్మెంట్స్ అవసరం ధన వ్యామోహంతో అంతా అక్రమంతో విస్తరించింది ప్రవ్వా కాని మేము కేవలము వాక్యాన్ని విన్నవారమే కాదు ప్రవ్వాటి ప్రకారంగా పాటించి జీవించేవారం ప్రవ్వా అటువంటి తీర్మానానికి ఈ రోజు మేము సిద్ధపడుతున్నాం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క కృతజ్ఞత పండగ హార్వెస్ట్ ఫెస్టివల్ ఇద మీరు అనుగ్రహించిన కానీ హార్వెస్ట్ అనేది ఒక తీగకు సాదృశ్యం ఒక మనిషికి సాదృశ్యం శ్రమలకు సాదృశ్యం దుఃఖానికి సాదృశ్యం గేహాజీ ఇది ఆస్తి అంతస్తులు సంపాదించుకుంటే సమయమా ధనాన్ని సంపాదించుకుంటే సమయమా అని ప్రవక్త హెచ్చరించి కానీ ఆ విషయాలు మేము మర్చిపోయినాం మమ్మల్ని క్షమించండి మా స్వార్థం కొరికే జీవిస్తున్నాం గానీ మీ కొరకు మేము జీవించలేని స్థితిలో ఉంటున్నాం ప్రవా ఆచారబద్ధంగా అయిపోయింది మా జీవితాలు ప్రవ్వా ఒకప్పుడు మేము ఎన్నో గంటలు ప్రార్థించి సృతించే వాళ్ళం ఈ రోజు చేయలేకపోతున్నాం ప్రవ్వా ఎంతో బలహీనత మా శరీరాలలో మా శరీరాలు కృంగిపోతున్నాయి కృషించిపోతున్నాయి రోగాలతో ప్రవ్వా మమ్మల్ని స్వస్థపరచండి మాకు శక్తిని దయచేయండి నూతన అభిషేకం అనుగ్రహించండి ధైర్యంగా మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించి సేవకులని సంగంలో నుంచి లేవనెత్తండి ప్రవ్వా ఆ ప్రవచనాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ఉజ్జీవంతో నింపండి ఈ సంఘాన్ని గొప్ప సేవకులను ఇక్కడి నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం సేవకురాలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ప్రాంతాన్ని భూతాల క్రిందలు చేసే సేవకులను ఇక్కడి నుంచి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వాస్తాన్ని అభిషేకించండి నూతనంగా మీ యొక్క తనమని శక్తిని దండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈ సంఘానికి కృపలు అనుగ్రహించండి ఆత్మ ఫలాలు ఓ ప్రవ్వా జృంబించి ఇక్కడి నుంచి బయలుదేరాల ప్రవ అనేకుల జీవితాలలో మీ యొక్క ప్రేమని మేము అనేకులకు చూపించాలి ఈ సంఘంలో మీరు మాకు అనుగ్రహించిన ఆ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందాలి ఈ సంఘాన్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన వాక్యాన్ని ప్రకటించే ఆ యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు ఈ బట్టి మీకు వందాలి మీరందరూ తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ వాక్యాలను మర్చిపోకుండా వారి హృదయల్లో భద్రపరచుకోండి ఎందుకంటే యాకోబు జ్ఞాపకం చేసి మీరు మర్చిపోతారని మేము మర్చిపోకుండా వాటిని మా హృదయలనే పలకల మీద రాసుకోవాలా రేపటి దినం నుంచి వాటిని మేము పాటించాలా మా జీవితాన్ని నూతనంగా మీ ఈ దినం మేము సమర్పించుకుంటున్నాం ప్రవ్వా మమ్మల్ని స్వీకరించండి ప్రథమ ఫలంగా మమ్మల్ని స్వీకరించండి యాచకుడు పనులని మీ సన్నిధిలో అర్పించినట్లు అలాడించినట్లు మా జీతం మీ సన్నిధిలో అలాడించుకుంటున్నాం అదే రీతిగా మమ్మల్ని యాచకులుగా మార్చుకున్నారు కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ మేము అనేక మందిని రక్షించాలా మీ సన్నిధిలో నడిపించాలా వారే మా ఫలంలాగా మీ సన్నిధిలో మీకు తీసుకుని రావాలా అటువంటి మమ్మల్ని అందరు నడిపించి మీ రాక వరసి పరచుకోమని రానయ్యున్న పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి